ో నమీ ఓం యశ్చ విశ్వసిం వేదాయో వేదేభ్యోగత్ నిర్మేతమహం వందే విద్యా అదే జపాల్ కదా ్రహ్మేతి జగత సామానాధికం జగత అహం బ్రహ్మేతి జీవేన సమానాద ఏంచ్యాట లేదా ఏంచిన శ్లోకం లేదా అవును మధ్యలో ఇంత ఒక శ్లోకం ఉంది అవును ఉంది దొరుకుతుంది నేను భ్రమపడ్డాధిక అరణ్యస్య బాధాత్వం నిరాకృతం ప్రయత్నతో వివరణ కోటస్థస్య వివక్షత వివక్ష మీకు అద్వైతమైన ప్రాంతంలో రెండు స్కూల్స్ ఉన్నాయి ఈ రెండు స్కూల్స్ లో మీద పెద్ద విచారం ఉంటూ చెప్పేది అద్వైతమే అద్వైతం వేరే స్కూలు విశిష్టాద్వైతం మరో స్కూలు అలా కాదు ఒకే అద్వైతం కానీ ఆ చెప్పే పద్ధతిలో రెండు పద్ధతులు రెండు వేరు వేరు ప్రక్రియలున్నాయి మెథడ్స్ రెండున్నాయి వీటికి రెండు పేర్లు పెట్టారు ఒక పేరు వివరణ పక్షము అంటే శంకరాచార్యులు శిష్యులు పద్మపాదాచార్యులు ఆయన ప్రత్యక్ష శిష్యులు శంకరులకు ఆయన శంకరుల యొక్క బ్రహ్మసూత్ర భాష్యముపై పంచపాదిక అనే పుస్తకాన్ని ఒక దాన్ని రాశారు బ్రహ్మసూత్ర భాష్యముపై వ్యాఖ్యానం రాశారు బ్రహ్మసూత్రంలో నాలుగు అధ్యాయాలుంటాయి అధ్యాయానికి నాలుగు పాదాలు ఉంటాయి అంటే మొత్తం ఎన్ని పాదాలు అయ్యాయి పదహారు పాదాలు అయ్యాయి నాలుగు నాలుగు ఎనిమిది అనుకోకూడదు అవి పదహారు పాదాలకి పద్మ పాదాచార్యుల వారు వ్యాఖ్యానం రాశారు శంకరుల భాష్యానికి వ్యాఖ్యానం రాశారు మేకలు తినేసే ఆ వ్యాఖ్యానం ఆయన కాగితాల మీద రాసిన ఆ రోజుల్లో పత్రముల మీద రాసుకున్నారు బూజ్య పత్రముల మీద ఆయన రాసుకుని ఎక్కడికో వెళ్తే తలకి పెట్టుకుని నిద్రపోయినప్పుడు ఎప్పుడు మేకలు తినేసాయి ఈ లోపల ఆయన ఆధ్యాయు అయిపోయి ఆయన వెళ్ళిపోయారు మేకలు తినగా మిగిలిన దాన్ని ఎవరిలో పట్టుకుని కాపీ చేసుకున్నారు ఆ విధంగా మనకి ఐదు పాదముల వ్యాఖ్యానం మటుకే దొరుకుతాం పదకొండు పాదముల వ్యాఖ్యానం లేదు ఆ పుస్తకం పేరు కూడా ఎవటో ఎవరికి తెలుతాం అంతే ఎవరిలో దానికి పేరు ఏమైనా పెట్టారంటే పంచపాదిక అని పెట్టారు ఈ పుస్తకం పేరేమిటి పంచదశ ఆ పేరు ఎలా ఉంది రమణ మహర్షి రాసిన సందర్శనానికి పేరు ఏమిటో తెలిసిన ఉన్నది నలుబది ఉన్నది నలుగుబది నలుబది అంటే నలభై అని అంటే మీకు నలుగుబది తెలుస్తుందో తెలియదు అని ఉన్నది నలభై దాని పేరు నలభై శ్లోకాలు ఉంటాయి గొర్రెడం ఎక్స్ట్రా కూడా ఉంటాయి మొత్తం మీద ఆ పేరు అలా పెడతారు దీనికి పంచపాదిక అని పెట్టారు అది ఉంది నా దగ్గర ఉన్న పుస్తకం కూడా చాలా గంభీరంగా ఉంటాయి పుస్తకాలు సంస్కృత భాషలో బాగా తపస్సు చేసిన వాళ్ళు మాత్రమే వాటిని ఏదైనా పుష్టి ఈ పంచపాదికపై మళ్ళీ ఇంకొక వ్యాఖ్యానం వచ్చింది రావాలి లేకపోతే అది అర్థం కాదు ముందు చోట్ల ప్రకాశాత్మ అనుకుంటా ఆయన ఉంది ఆ వ్యాఖ్యానం పేరు వివరణము దాని పేరు పంచపాదికా వివరణ ఈ పంచపా అసలే సూత్రాలు సూత్రాలపై శంకరుల భాష్యం భాష్యంపై పంచపాదిక దానిపై వివరణ ఇవన్నీ కలిపి ఒక స్కూల్ ని ఒక ప్రాసెస్ ని ఎస్టాబ్లిష్ చేసేది ఒక పద్ధతిలో ఆలోచనని నిలబెట్టేది ఈ వివరణల వివరణే పెద్దది దాంట్లో చెప్పిన విషయాన్ని సంగ్రహం చేసి అపయ్య దీక్షితులు అనే ఆయన వివరణ ప్రమేయ సంగ్రహ అనే పుస్తకాన్ని రాసేస్తున్నాడు నా దగ్గర ఉన్న పుస్తకం నేను అప్పుడప్పుడు చూసుకుంటాను దాన్ని కూడా కలుపుకోండి అక్కడ ఎన్ని పుస్తకాలయ్యా ఐదు పుస్తకాలయ్యాయి సూత్రములు భాష్యము పంచబాధిక వివరణము వివరణ ప్రమేయ ఐదు పుస్తకాలు ఈ ఐదు కలిపి ఒక ఒక ఆలోచన ఒక పద్ధతిలో పెడతాయి చూడండి ఇంకా మళ్ళీ శంకరుడు సూత్ర బ్రహ్మసూత్రముడు దానిపై శంకరుల భాష్యము దానిపై భామతి ఆచార్యుల యొక్క వ్యాఖ్యానం భామతి భామతి అంటే వాచస్పతి మిశ్రుని యొక్క వ్యాఖ్యానం దానిపై కల్పతరువు అనే అనే అనే వ్యాఖ్యానం వ్యాఖ్యానంపై వ్యాఖ్యానం కల్పతరువు దానిపై పరిమళము అని ఇంకో వ్యాఖ్యానం వ్యాఖ్యానంపై వ్యాఖ్యానంపై వ్యాఖ్యానం ఈ పుస్తకం నా దగ్గర అంటే నేను ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను నాన్నగారి పుస్తకాలన్నీ మోసుకుంటే ఇక్కడ పెట్టుకున్నాను ఇది వీళ్ళ ఆలోచన పద్ధతి ఇంకోలా పెట్టారు అందరికీ ఆది పురుషుడు శంకర భగవత్పదు వీళ్ళకి శంకరుడే వాళ్ళకి శంకరుడే వీళ్ళకి శంకరుడు వాళ్ళకి మరో ఆచార్యుడు కాదు అందరికీ శంకరుడే శంకరుడు మూలము రెండు స్కూల్స్ వచ్చాయి ఈ రెండు స్కూల్స్ లో కొన్ని భేదములు ఉన్నాయి దాంట్లో ఇదొక భేదము ఏమిటా భేదము బాధయే నిషేధమే శృతి యొక్క అని చెప్పే స్కూల్ ఒకటి ఉన్నది ఇప్పుడు మనం పాఠం అదే కదా నిషేధం కాదండి ఏదో పాజిటివ్ గా చెప్పాలి కానీ కాదు కాదు కాదు ఏమిటి వినడానికి బాగులేదు నానా అని అనకూడదు సెంటిమెంట్ కూడా బియ్య కాబట్టి ఇంట్లో బియ్యం ఉన్నాయంటే బియ్యం లేదు అంటారా బియ్యం అలా లేవు లేదు లేదు అలా అనకూడదు చూడండి ప్రతీది లేదు లేదు లేదు అంటూ ఉంటారు అలా మంగళం కూడా కాదు అది మరి అన్ని చిన్న మనో బుద్ధి అహంకార చిత్తాన్ని నాహమ్మని ఆయన అలా ఎందుకు అన్నాడంటే అది అలా తిట్టండి లేదు లేదు అనే మాట ఉన్నదాని గురించి చెప్పండి లేదు లేదు అని ఎంత ఒక ఆలోచన ఈ ఆలోచన వెనుక అసలు వాళ్ళ ఇష్యూ ఏంటి లేదనే మాట మీద వాళ్ళకి ఏదైనా అభ్యంతరం ఉంది కొంత అభ్యంతరం ఉంది కొంతే ఉండాలి పూర్తిగా అభ్యంతరం కొంటారు కదా ఎందుకంటే రజ్జు సర్ప శ్రాంతిలో లేదనే మాటగా అది సర్పము కాదు అదే లేదు కాదు కాదు కాదు కాదు కాదు ఈ కాదు కాదు కాదు అనేది వినాలని బాగులేదు ఎప్పుడైనా చూడటం అవసరం చెప్పుకుంటాము అదే సర్వస్వము అనే దృష్టి అంగీకారము కాదు అని ఒక స్కూల్ దీని మీద నేను ఆలోచించాను ఈ రెండు స్కూల్స్ స్టడీ చేస్తూ ఉంటాం కదా ఇవి వస్తూ ఉంటాయి అవి వస్తూ ఉంటాయి వీళ్ళ సమస్యలు ఏమిటి ఆలోచించాను మీరు ఆర్థడాక్స్ స్పందిస్తూ అడిగితే వాళ్ళు చెప్పరు ఎందుకు చెప్పరో తెలుసిన వాళ్ళు ఆలోచించరు వాళ్ళు ఆ పుస్తకాల్లో రాసింది చదివేసుకుని కంఠస్థం చేసేసి దాన్ని కొట్టి పోసేయడమే తప్ప ఆలోచించరు ఈ అటుకులు అటుకులు మంగళంలో వేస్తూ ఉండడం రోడ్లో కొడుకుతూ ఉండడం పోస్తూ ఉండడం అలా చేస్తారంటే అంటే తప్ప ఆలోచించడం అనే పని వాళ్ళు చేయరు ఎందుకు చేయడంటే వాళ్ళు గత ఐదారు వందల సంవత్సరాల్లో ఎప్పుడూ ఆలోచించలేదు దే డి నాట్ యాడ్ వన్ వర్డ్ ఎడ్యుకేషన్ వాళ్ళు అలా ఉండిపోయారంటే వాళ్ళకి మనం దండం పెట్టాలి ఎందుకు దండం పెట్టాలని తెలిసిన ఈ పుస్తకాలు మన దాకా రావడానికి వీళ్ళు ఉపయోగించారు అందుకోసం దండం పెట్టారు వాళ్ళు ఆలోచించారు మనకు కొంచెం ఆలోచించే అలవాటు ఉందిగా ఈ సైన్స్ అది చదువుకోవడం చేత ఎందుకు వచ్చింది మనమే భగవంతుడు పెట్టుకుంటాడు నేను తెగ ఆలోచించాను రాత్రిలో నిద్ర పట్టినప్పుడు కూడా ఆలోచించాను రాత్రి రెండింటికి తెలివి వచ్చి నిద్రపట్టలేదనుకోండి ఒక గంట ఆలస్యంగా నిద్ర ఆ అరగంటలో ఎందుకు వివరణాచార్యలేలా ఎందుకన్నాడబ్బా భామతీకారు సంస్థ ఏమిటి అని ఆలోచిస్తే నాకు అర్థమైంది అంటే వివేకానంద స్వామి రామతీర్థ కూడా ఈ విషయాలని బాగా లోతుగా పరిశీలించారు ఎకడమిక్ స్కాలర్స్ కూడా పరిశీలించారు వాళ్ళకి అర్థమైంది ఇది కాదు కాదు కాదు చూడండి బౌద్ధమునకు వేదాంతమునకు తేడా ఏమిటో తెలుసిన కాదు కాదు కాదు అంటే వేదాంతం లేదు లేదు లేదు అంటే బౌద్ధం తెలుగులో తెలుగులో సంస్కృతంలో కాదంటే నా లేదు అన్నా నాయ తేడా లేకుండా అయిపోయింది తర్వాత హిందూ సమాజమునకు బౌద్ధముపై ఒక వ్యతిరేక భావన నిర్మాణమైంది శంకరులకు లేదు శంకరులు బుద్ధుల్ని నిరసించలేదు శూన్యవాదుల్ని ఖండించారు విజ్ఞానవాదుల యొక్క సిద్ధాంతాన్ని స్వీకరించినారు శూన్యవాదాన్ని మాత్రమే కొన్ని చోట్ల ఖండించారు సౌగతులు అని ఖండించారు సౌగతులు సుగత అంటే బుద్ధుడు బుద్ధుని అనుయాయులు సౌగతులు అని ఖండించారు ఒకదోళ్ళు బుద్ధుడిని కూడా ఖండించారు అన్నట్టుగా కనపడుతుంది సుగత సుగత అంటే బుద్ధుడనర్థం బుద్ధుడికి సుగతుడు అని పేరు తథాగత అన్నా సుగతుడు బుద్ధుడే తథ అంటే యథార్థము యథా తథ తెలుసుకున్నవాడు గంధతుడికి జ్ఞానార్థం సుగత సత్యమును మంచిదాన్ని తెలుసుకున్నవాడు బుద్ధుడికి పేరు సుగత తథాగత్యాధి సో మొత్తానికి శంకరులు బుద్ధుడిని కాదన్నారు అనే ఒక ప్రసిద్ధి గలదు ఆయన కొన్ని చోట్ల అక్కడక్కడ కాదన్నారు బ్రహ్మసూత్ర భాష్యంలోని కూడా మేధావులు ఎక్కడైనా కాదన్నా గీత భాష్యంలో పేరు పెట్టి కాదనలేదు ఊరికే పాయింట్అవుట్ చేసి సర్వాభావ ప్రసక్తి చేతి నా రెండో అధ్యాయంలో ఒక శ్లోకానికి వ్యాఖ్యానంలో ఈ సర్వాభావ ప్రసక్తి అది అంగీకారము కాదు అలాగే మీరు కేట చూసుకుంటే బౌద్ధుల యొక్క సర్వభావ అని కాబట్టి కేవలం బ్రహ్మసూత్ర భాష్యంలోనే సుగత శబ్దాన్ని సౌగత శబ్దాన్ని ఉపయోగించి ఖండించారు సో శంకరులు బుద్ధునకు వ్యతిరేకి అని ఒక వాదాన్ని అనే ఒక ప్రచారాన్ని వీళ్ళు చేసి పెట్టారు ఈ ఆర్థడాక్స్డ్ పీపుల్ చేసి పెట్టారు చేసి పెట్టి దాని చుట్టూ కథలు అల్లారు శంకర విజయముల కల్పిత గాథలను రాసిపెట్టారు కలిత్వాళ్ళని సమాజంలో ఒక భావం గట్టిగా నెలకొన్నది ఎంత గట్టిగా నెలకొన్నది అంటే భారతదేశపు సరిహద్దులు దాటి బౌద్ధం వెళ్ళిపోయింది భారతదేశంలో మీకు బౌద్ధం ఎక్కడా కనపడదు ఎటు చూసినా సరిహద్దు దాటితే బౌద్ధమే అటు టిబెట్ చైనా బౌద్ధం ఇటు రైట్ సైడ్ అంటే ఈస్ట్ థాయిలాండ్ కంబోడియా వియత్నాం అంతా బౌద్ధం కిందకి సౌత్ కు వెళ్తే శ్రీలంక బౌద్ధం లెఫ్ట్ కి వెళ్తే ఆఫ్ఘనిస్తాన్ బౌద్ధము ఇప్పుడు ఇస్లాం అయింది ఒరిజినల్ గా బౌద్ధం ఇండియా లోపల బౌద్ధము లేకుండగా ఇండియా హద్దులు దాటి బౌద్ధము వెళ్ళిపోయింది దీన్ని ఒక చారిత్రికమైన దురదృష్టముగా వర్ణించినాడు వివేకానంద స్వామి బౌద్ధం దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అది ఒక పెద్ద నష్టము బౌద్ధం వెళ్ళిపోయింది క్రిస్టియానిటీ ఇస్లాం వచ్చి కూర్చున్నాడు ఆ చారిత్రికమైన ఒక మహా తప్పిదము తప్పిదం అనండి లేదా మహాదోషం అనండి మహా అభాగ్యము దురదృష్టము బౌద్ధం వెళ్ళిపోయింది ఇస్లామును క్రిస్టియానిటీ వచ్చింది వెరీ అన్ఫార్చునేట్ ఎందుకంటే ఇస్లాం క్రిస్టియానిటీలో వెరీ డివిజివ్ థింకింగ్ ఉంటుంది ద్వైతమే ఉంటుంది అవి వచ్చి అందులో ముఖ్యంగా క్రిస్టియానిటీ వచ్చి ఇక్కడ ఉండే హిందూ మతాన్ని కూడా ప్రభావితం చేసింది హిందూ ధర్మంలోకి విగ్రహారాధన క్రిస్టియానిటీ నుంచి వచ్చిందనే ఒక అభిప్రాయాన్ని స్వామి ప్రభవానందమరులైన మహాత్ముడి వ్యక్తం చేసి ఉన్నారు సో ఆ మైకేలాంజీలో ఇన్ఫ్లుయెన్స్ క్రిస్టియానిటీలో ఉన్నది ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో టెంపుల్స్ చూశారనుకోండి రంగురంగులు ఉండవు ఏవో రాళ్లతో ఏవో తమిళనాడు వెళ్తే ఎలా టెంపుల్స్ రంగురంగులు మహాయి కళియో జిగే జిగేలు రంగురంగులుగా ఉంటాయి ఈ రంగురంగులది మైకేల్ యాంజలో మీరెప్పుడైనా అటు యూరోప్ వెళ్తే సిస్టింగ్ చేపల్ అని ఒకటి ఉన్నది నేను చూసాను ఆ సిస్టింగ్ చేపల్ గోడల మీద మైకేల్ యాంజలో చిత్రములన్నీ పెట్టాడు అతను గొప్ప చిత్రకారుడు శిల్పకారుడు కూడా ఆయన శిల్పములు ఆయనవే చిత్రములు ఆయనవే ఇప్పటికీ అవి ఎలాగే ఉన్నాయి ఆ ఇన్ఫ్లుయెన్స్ మీకు హిందూ ధర్మముపై పడినది అని కొంతమంది ఒక ఎక్కడ ముఖ్య ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బౌద్ధం దేశం నుంచి వెళ్ళిపోయింది బౌద్ధము యొక్క మూల సూత్రం ఏమిటో తెలుసున్నా దాన్ని వెళ్ళి ఇష్టపడదు అర్థమైంది అని చెప్తారు నాలో తప్పేమీ లేదు బౌద్ధంలో తప్పేమీ లేదు కర్మకాండను నిరసించినారు అంతకుమించి బౌద్ధంలో ఫిలాసఫీ వైజ్ దోషము లేదు అని చెప్పే మహాత్ముల పేర్లు కొన్ని చెప్పమంటారా మీకు శంకరులు బౌద్ధాన్ని ఎప్పుడూ నిరసించలేదు గౌరపాదులు మనకి ఆది ఆచార్యులు ఆయన విజ్ఞానవాదాన్ని కౌగులించుకుని నెత్తిమే పెట్టుకున్నాడు శంకరులు విజ్ఞానవాదాన్ని నెత్తిమే పెట్టుకున్నాడు బౌద్ధాన్ని నెత్తిమే పెట్టుకున్నాడు వివేకానంద స్వామి బౌద్ధం దేశాన్ని విడికి వెళ్లిపోవడం మహా దోషము మహా దురదృష్టమని వర్ణించినాడు ఇంకా కథలు నేరు పెట్టుకోకుండా నేను సైన్స్ మాట్లాడుతున్నాను ఇవన్నీ కథలు ఆ కథ అంటే బుద్ధుల్ని తరిమేసి బౌద్ధాన్ని తరిమేసి ఆ గీతని తప్పించుకోవడం కోసం బుద్ధుల్ని అవతార పురుషుడిని చేశాడని స్వామి వివేకానంద రాశాడు ఓకే ఈ కథలు దేముంది బౌద్ధము దేశము నుంచి తరిమివేయుట తప్పు బౌద్ధము మన ధర్మమునకు విరుద్ధము కాదు అని చెప్పిన మహాపురుషుల పేర్లు చెప్తున్నాను నేను ఎవరు గౌడబాదులు శంకరులు తర్వాత అర్వాచేన కాలంలో స్వామి వివేకానంద రామతీర్థ స్వామి రంగనాథానందసేజ్ ఆఫ్ ఉపనిషత్ పుస్తకంలో బుద్ధుని యొక్క బోధలను ఆయన ఆత్మవాది అని నిరూపించి ఇట్లా ప్రదర్శిస్తారు ఐదు ఇంకో పేరు కూడా చెప్పేమంటారా మీరేమనుకోకుండా హరీష్ స్వామి తత్వ విధాలు పుప్పాల గారు మీరందరూ బాగా చదివిన పుస్తకం వారు కూడా బాగా చదివారు కాబట్టి అద్వైతంలోనే నా అంటే ఇష్టపడని వాళ్ళు కొంతమంది ఉన్నారు నా అంటే మహానంద పడి వాళ్ళు కొంతమంది ఉన్నారు నాకు నా అంటే మహానంద నేతి నేతి ఇత్యాదేశాత ఆదేశం నేతి నేతి ఓకే మా గ్రూప్ నా అంటే ఇష్టపడని సన్యాసులు చాలా ఉన్నారు మా గ్రూప్ ఇష్టపడే సన్యాసులు కొద్దిమంది లేకపోలేదు వాళ్ళలో నేను ప్రముఖుడు ఇప్పుడు విద్యారణ్య స్వామి ఆయన నిషేధాన్ని అంగీకరించేడు అంటారా లేదంటారా రెండు చెప్పాడు కదా కానీ ఆయన ఓ మాట అంటున్నాడు ఈ నాని ఇష్టపడని వాళ్ళు కూడా అద్వైతంలో ఉన్నారు అని అంటున్నాడు ఆయన శ్లోకం జరుగుతాం సమానాధికరణ్య నిరాకృతం ప్రయత్నతో వివరణే కూటస్థ వివక్ష బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పాక శ్లోకం చెప్పాలి ఇంక ఇప్పుడు మీకు శ్లోకం తేలికైపోతుంది సామానాకరణ్యాధాప్రాకృతం ప్రయత్నత వివరణే కూటస్థస్ వివక్షయా ఇది కూటస్థ దీప ప్రకరణం కనుక ఆ మాటను ఆయన చెప్పాడు ఆయన ఆయన రెండూ చెప్పారు బాధార్థత్వాన్ని గట్టిగా చెప్పారు వివరణాచార్యులు బాధ కాకుండా పాజిటివ్ గా కూడా చెప్పారండి అని అనుకున్నారు ఇక్కడ ఆయన రెండింటినీ దేన్ని బాధ ఎందే బాధార్థత్వానికి ప్రాముఖ్యం ఇచ్చారు కానీ బాధార్థత్వం కాదు అన్న వివరణ వివరణాచార్యులను కూడా తోసిపుచ్చు ఆయన కూడా రెస్పెక్ట్ శ్లోకం పెట్టారు చూద్దాం ఎలా వస్తున్నాం ఇంకా ముందుకు వెళ్తే మీకే అర్థం వివరణే పంచపాటికా వివరణమనే గ్రంథమునందు సామానాధిక్య ఒకే విభక్తిలో రెండు పదములు ఉండుటకు బాధాథత్వం నిషేధము అర్థము అగుటను ప్రయత్న ప్రయత్న పూర్వకముగా నిరాకృతం ద్రోష్పుచ్చబడినది అది రెండు పదములు ఉండి ఒకే విభక్తిలో ఉండి అక్కడ అర్థము బాధ అని ఏదైతే మనం ఇంతకు ముందు చెప్తూ వచ్చామో ఆ వివరణాచార్యులు ఆయన పేరు ప్రకాశాత్మ అనుకుంటారు ఆయన చాలా ఓపిక్ గా బాధ కాదు బాధ కాదంటూ బాధను అంత హైలై హైలైట్ చేయకండి ఆయన కూడా రజ్జు సర్పం ప్రాంతి దగ్గర బాధ కాదని అన అనలేడు ఆయన కూడా అహంబ్రహ్మాస్మి దగ్గరే విచారం రజ్జు సర్పం దగ్గర బాధ లేదని మాత్రం ఎలా అంటాడండి అంటే చివాట్లు పెడతారు అన్నాడు అక్కడ అహం బ్రహ్మాస్మి దగ్గరే కొంచెం ఇటు అటు ఇక్కడ బాధయే అర్థము నిషేధమే అర్థము అనే మాటను అంత గట్టిగా ఆయన ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదు అన్న దాని మీద నేను కూడా ఆలోచించాను అది కూడా చెప్తాను మీకు కూటస్థస్థ కూటస్థ చైతన్యము యొక్క వివక్షయా చెప్పే కోరిక చే నిరాకృతం దోషపుసమ్ అంటే అహం అంటే ఇది కాదు అది కాదు అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు అలా ఎందుకండి శుద్ధ చైతన్యమని అర్థం చెప్పండి సాక్షి చైతన్యము అర్థం చెప్పండి చార్పులేని చైతన్యము ఇప్పుడు బుద్ధుంది మారిపోతుంది మనస్సు మారిపోతుంది ఇంద్రియములు మారిపోతాయి దేహము మారిపోతుంది జగత్తు మారిపోతుంది ఆ మారిపోయే వాళ్ళు మారిపోనిది ఒకటి ఉందిగా అదేమిటి సాక్షి చైతన్యము అది అలా చెప్తూ అహం అంటే సాక్షి చైతన్యము అని చెప్పండి అహం సాక్షి చైతన్యమే బ్రహ్మ అని చెప్పండి అలా దాంట్లో కాదు కాదు కాదు కాదు లేదుగా అలా చెప్పుకొచ్చాడు ఆయన అంటే ఆయనకి కాదు కాదు కాదు అనేది ఇష్టం కాకపోవడం చేత అహమ్ముని కూటస్థపరముగా వర్ణించి ఇక్కడ మీరు ఐక్య సామానాధికరణ్యం చేసుకోవచ్చును బాధ సామానాధికరణ్యం అక్కర్లేదు అహం అంటే కూటస్థ చైతన్యము అని అర్థం చెప్పేస్తే ఇంకా అదే బ్రహ్మ బ్రహ్మ ఏది ఐక్యం చెప్పచ్చు రామో దాశీర్థీలానే అయిపోతుంది దాన్ని మీరు బాధ సామానాధికరణీ చేయక్కర్లేదు అని చెప్పాడు ఆయన ఇది ఆయన చెప్పింది మీరు నన్ను అడిగితే ఆయన చెప్పింది ఎలా ఉందని మీరు నన్ను అడిగారనుకోండి ఏదో పెద్ద పెద్ద ఆచార్యుడు కొన్ని సంవత్సరాల క్రితం జీవించి పంచపాటికకు గొప్ప గ్రంథాన్ని రాసినాడు గొప్ప యతి ప్రకాశాత్మ యతి అని కూడా అంటారు ఆయన ఆయన రాసిన గ్రంథం ఎంత గొప్పదంటే దానికి అప్పయ్య దీక్షితులు గారు వివరణ ప్రమేయ సంగ్రహమును పుస్తకాన్ని కూడా రాసి అంత గొప్ప పుస్తకం రాసాడు ఆయన్ని కాదనడానికి నేనేవండి నా స్థాయి తగ్గు నేనేవండి అని చేత నేనేం మాట్లాడను ఓకే ఇది ఆర్థడాక్స్ స్కాలర్స్ యొక్క మనం అలా ఉండాలా లేకపోతే నేను ఆలోచించిన అభిప్రాయం నేను చెప్తానండి అనాలా మనం కూడా ఆలోచించవచ్చుగా పోనీ మనం ప్రకాశాత్మంత వాళ్ళం కాకపోయినా మనం కూడా ఆలోచించుకోవచ్చు కదండీ ఇది ఒక పాయింట్ ఇంక రెండో పాయింట్ ఏంటంటే నేను ఆలోచించా ఈ ప్రకాశాత్మకి ఈ సమస్య ఎందుకు ఈ కాదు కాదు కాదు అన్నవాడి మీద ఈ ఒళ్ళు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందో చెప్పు అంటారా ఒకటి బుద్ధులు బౌద్ధులు లేవు లేదు లేదు అన్నారు ఆ నా ఈ నా సమానమే నాలో తేడా లేదు నాగార్జునుడు బౌద్ధుల యొక్క ఆచార్యుడు ఆయన నెగేషన్ అంటే బాధ నాలుగు రకములు అని ఫోర్ ఫోల్డ్ నెగేషన్ అని చెప్పాడు ఆయన మాధ్యమిక కారికలు అనే గ్రంథంలో చాలా గొప్ప గ్రంథం అండి దానికి కొంతల్లో సోమశేఖర శాస్త్రి గారు సంస్కృతంలో భాష వ్యాఖ్యానం రాసారి మాధ్యమిక కార్యకర్త ఆ గ్రంథంలో ఆయన నిదేశం నాలుగు రకములు అని చెప్పాడు బాధ ఇది కాదు అది కాదు ఇది కాదు అది కాదు మూడోది మధ్యలో అండబెట్టేది ఇది కాని అది కూడా కాదు మధ్యలో ఆరు పెట్టి అంటే తెలిసిందా అని నాలుగు రకములు నిషేధము అని చెప్పాడు అయం నా సహా అని ఇంకా దాని మీద ఆయన బాగా విస్తారంగా చెప్పాడు తర్వాత ఆయన ఏమన్నాడు అంటే సత్యాన్ని తెలుసుకోవాలంటే మీరు నా లేకపోతే మీకు సత్యాన్ని తెలుసుకోవడం సంబంధమే మీకు మీకు సత్యమే కాదన్నాడు సత్యం అంటే ఏమిటని అడిగారు ఆయన అడిగితే ఆయన ఏమన్నారో తెలుసిన ఏది అసత్యము కాదో అది సత్యము అని చెప్పాడు ఎలా చెప్పాడు చూడు సత్యము అంటే దాంట్లో కూడా నా పెట్టి చెప్పాడు ఆయన ఏది అసత్యము కాదో ఏది దేశ పరిచ్ఛిన్నము కాదు కాల పరిచ్ఛిన్నము కాదు దేనికి కారణము లేదో దేని నుండి కార్యం అనేది ఏదీ లేదో దేనికి ఆది లేదో దేనికి అంతము లేదో అలాగ అది సత్యము అని చెప్పాడు అలాగే చెప్పాడు ఎక్కడ ఒక పాజిటివ్ వర్డ్ కూడా పెట్టలేదు అది నాగార్జును యొక్క స్టేజ్ శంకర్లు మరి చెప్పారు దశశ్లోకీ ఇత్యాదులలో మహాత్ముల యొక్క శైలి ఒక రకంగానే ఉంటే తప్పే ఉంది దాంట్లో ఈ ఆర్థడాక్స్డ్ పీపుల్ కి ఇష్టం కాదు ఎందుకంటే బుద్ధుడు వేదమును నిరాకరించినాడని వీళ్ళ అభిప్రాయం బుద్ధుడు వేదమును నిరాకరించలేదు వేదం పేరుతో వీళ్లు చేసే కామ్య కర్మలను నిరాకరించినాడు దాంతో మనం ఈ నా నా నా పెట్టుకుంటే వేదానికి ముప్పొస్తుంది అని వీళ్ళకో భయం కలిగింది వేదము ప్రమాణము ఉపనిషత్తు ప్రమాణము అంటారు ఇది ఏమిటది బయటగా డోర్ క్లోజ్ చేసుకు డోర్ క్లోజ్ చేసుకుంటే ఉక్కపోస్తుంది అది చూద్దాం అవసరమైతే డోర్ క్లోజ్ చేద్దాం సో ఈ విధంగా లేదు లేదు లేదు కాదు కాదు కాదు లేదనొచ్చు కాదనొచ్చు లేదంటే బౌద్ధులు కాదంటే వేదాంతులు నా ఓకే జగత్తు లేదన్నారు వాళ్ళు జగత్తు కాదంటారు వేదాంతులు జగత్తు లేదు అన్నారు జగత్తు కాదు ఏది కాదు సత్యము కాదు అలాగా కాబట్టి జీవుడు లేడందరూ జీవుడు కాడు ఆ నాలో తేడా ఉన్నాయి బట్ ఏం తేడా ఉన్నా బౌద్ధులు వేదము యొక్క స్వీకరించలేదు మీరు కూడా ఈ నానా పట్టుకుని వేద ప్రామాణ్యాన్ని స్వీకరించకుండగా అసలు ఏ ప్రామాణ్యాన్ని స్వీకరించకుండా ఉండిపోతున్నారు అందుకోసం మేము దీన్ని ఇష్టపడము అని ఆ పూర్వమీమాంస యొక్క వాసన పూర్వమీమాంసుల యొక్క వాసన ఒకటి ఉంది అది ఇంగువ వాసన లాంటిది అది ఒక బత్తాన వద అది ఎలా ఉంటుందంటే ఒక తీసుకున్నారు మా చిన్నప్పుడు ఊరు వచ్చారు ఆయన తీసుకుని ఆయనకు వీళ్ళు రిక్షాది ఏర్పాటు ఆయనకి సాయంకాలం ఆరయ్యేపటికి సంధ్యావందనం చేయాలనే కోరిక పుట్టేద నాన్నగారిని సలహా అడిగారు శాస్త్రి గారు మాకు సంధ్యావందనం చేయాలని కోరిక పుట్టుతోంది ఏం చేయాలండి అని ఈయన పండితులనే అభిప్రాయంతో అడిగారు అంటే ఏం అలా చేయకూడదండి మీరు కర్మలను త్యాగం చేసేసారు సంధ్యావందనం ఏం చేయాలి కానీ మీరు చేయకూడదు అని అంటే ఆ మీమాంసక వాసన ఆయనలో అంత గట్టిగా ఉంటుంది సన్యాసం తీసుకున్నా కూడా కర్మ ఎందు వాసన అంటే వేదం అంటే కర్మని దాని మీద వాసన ఆ వాసన కొంత వీళ్ళందరికీ కూడా ఉంది అంచేతనే వీళ్ళు నా నా నా ఇష్టపడరు దాంట్లో ఈ వివరణాచార్యులు కూడా ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు అయ్యి ఉంటారు అని నేను అనుకున్నా ఓకే అంటే దీంతో రెండు హేతువులు వచ్చాయి ఈ నా నా అంటే ఇష్టం కాకపోవడానికి రెండు హేతువులు వచ్చాయి ఒకటి బౌద్ధులు నానా అంటున్నారు అదే నానా మనం అంటున్నాము మనము బౌద్ధుల్లో కలిసిపోతున్నట్టు అయిపోతుంది మనం బౌద్ధుల కంటే డిస్టింక్ట్ గా ఉండాలి అనే ఒక భ్రమ వల్ల ఈ బాధను తిరస్కరించు రెండు అదే ఒకటి రెండు నానా అంటుంటే వేద ప్రామాణ్యాన్నే కాదన్నట్టు అయిపోతుంది వేదానికి ఇప్పుడు ఆత్మస్వరూపము ఇదేది కాదు మీ స్వరూపమే అని చెప్పారనుకోండి ఇంకా వేదము యొక్క తాత్పర్యమేమి ఇక్కడ మిగిలింది అంటే నానే మిగిలిందని చెప్పాలి అంటే ఇంత వేదము కలిపి నా చెప్పడం కోసం వచ్చిందని చెప్పాలి అది లేక ఆ పూర్వమీమాంసక వాసన యొక్క ప్రభావం చేత ఈ వివరణ మతంలో కూటస్థార్థాన్ని చెప్పి నా అర్థాన్ని చెప్పడాన్ని వాళ్ళు తగ్గించారు విద్యారంజ స్వామి ఈ మాటలన్నీ చెప్పలేదు ఇవన్నీ నేను చెప్పాను విద్యారంజ స్వామి ఏమన్నాడంటే వాళ్ళు కొంచెం ఈ బాధార్థత్వాన్ని వాళ్ళు ఇష్టపడలేదు అని చెప్పుకుంటూ చూడండి ఈ గోళం మీకు ఏమర్థమైందో నాకు తెలీదు మీకు అర్థమైన మేరకు మీకు అర్థం చేసుకోండి మరి ఫిలాసఫీ అంతే లేదు ఇది ఫిలాసఫీ క్లాస్ కదా ఇప్పుడు కార్తీక మాసం అయిపోయిందా ఇంకా మాఘ మాసంలో సరైతే మాఘపురాణం కాపీలు తెచ్చుకోండి పాఠం చెప్తాం ఇంకప్పుడు మీకు ఈ సంస్థలు ఏమీ ఉండవు ఫిలాసఫీ కావాలంటే ఇలాగే ఉంటాం వివరణే వివరణ గ్రంథమునందు సామానాధికరణ్యస్య రెండు పదములు ఒకే విభక్తిలో ఉండుట కు ఉండుటకు షష్ఠీగత ఉండుటకు బాధావం నిషేధము అర్థము అగుట ప్రయత్న ప్రయత్నపూర్వకముగా నిరాకృతం రోషిపుచ్చబడినది ఎందుచేత కూటస్థస్ కూటస్థచైతన్యము యొక్క వివరణే సామానాకరణ్యం ప్రయత్నతో నిరాకృతం ఆ టెక్నికల్ డీటెయిల్స్ పూర్తయిపోతే బుద్ధ్యాదీనా స్వరూపం సతత్మవిత్ సుక్తం వేదాంత శ్లోకం గొప్పది దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది మీరు జాగ్రత్తగా గమనించదండి లోకంలో ఈ తత్వము అనే మాట అంటే చాలా ఇష్టం తత్వము అనే మాటని చాలా మంది ఇష్టపడతారు తత్వము అంటే ఫిలాసఫీ అనే సెన్స్ లో వాడతారు కూడా ఎంత ఇష్టపడతారంటే ఈ జ్యువెలరీ షాప్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ లో ఒక యొక్క తత్వాన్ని నేను బాగా పరిశీలించాను జమాలజిస్ట్ అంటాడు ఇది జం జమా జమ్స్ తత్వం నాకు బాగా తెలుసు అంటే వాడు అనేటువంటి ఆభరణాలలో పెట్టే జమ్స్ కూడా ఓ తత్వం మాట పెడతా చూడండి ఎక్కడికి పక్కడి ప్రయోగం ఆ తత్వ శబ్దాన్ని తత్వం ఉంటే జమ్ములో ఫిలాసఫీ ఉంటుందండి జమ్ము ఫిలాసఫీ అడగండి నేను చెప్తా చెప్పమంటారా జమ్ము ఏమిటది స్టోన్ కాదు జమ్ స్టోన్ అని మీరే అంటున్నారుగా రాయి దేనికి ఉపయోగపడుతుంది తల కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి రాయిని ఏం చెయ్యాలి మీ ఇంట్లో లోపల రాళ్ళు ఉంటే ఏం చేస్తారు చీటులతో తుడిచి అవతల బాగా జస్తారు కావచ్చి గుచ్చుకుంటాయి ఈ జంస్ను కూడా మీరు ఆపనే చేయాల్సి ఉంటుంది జమ్ము యొక్క తత్వము అంతే నేను చెప్పేశానుగా తత్వం అయిపోయిందిగా ప్రతిదానికి తత్వమే ఇంకే కథావాచకులు బయలుదేరారు కొంతమంది ఏదో సమాజానికి కొంత సేవ చేస్తున్నారు అని ఒక అభిప్రాయము కలదు నేనేదో ముక్కు ముగుతో కావచ్చు అని అంగీకరించడాకే అభ్యంతరం లేదు కానీ ఒక ఆయన అన్నాడు మాట ఈ ప్రవాచకులందరూ బయలుదేరారు వీళ్ళు మతాన్ని ప్రచారం చేస్తున్నారు తప్ప మంచితనాన్ని ప్రచారం చేయటలేదు అన్నాడు అమ్మంత మాట అన్నాడు ఆలోచింపజేసే మాటే అన్నాడు అని అనిపించింది ఇప్పుడు అయ్యప్ప గురుస్వామి ఉంటాడు ఆయన మతాన్ని ప్రచారం చేస్తాడా మంచితనాన్ని ప్రచారం చేస్తాడా ఆయన ఉపన్యాసాలు చెప్తాడు రోజు వదిన అరగంట చెప్తాడు దానికి ఆ ఉపన్యాసముల సిరీస్ ఒకటికి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఎపిసోడ్ నూట ఎపిసోడ్ దానికి పేరు ఎవరో అయ్యప్ప తత్వము అంటే నూట ఎపిసోడ్ అయ్యప్ప పందల రాజు గారు ఆయన ఇదే ఎప్పుడు అదే చెప్తూ ఉంటాడు అంతకంటే ఆయన చేసిన సమాచారం ఏముంటుంది అయ్యప్ప సింహం ఎక్కువ వచ్చాడు ఆయన సింహం పాలు పిటికి తీసుకొచ్చాడు ఇలాగే పోయి దాంట్లో తత్వం ఏముంది నేను జుట్టు తీసుకుంటూ ఉంటాను ఇది తత్వం ఎలా అయింది అయిపోయిపోయి ఆయన ఏదో గురుస్వామి తడ్ చదువుకున్నవాడు కాదు ఆయన శబరిమల వెళ్లి రూపులు అవన్నీ బాగా పనిచేయడం తప్ప అక్కడ హోటల్స్ రూములు అద్దెకి అద్దెలు ఆ సమాచారం అంతా టూరిజం సమాచారం పరిచయమే తప్ప ఈ దేవుడు దెయ్యం ఆయన్ని మనం తప్పు పట్టడానికి కూడా లేదు ఓ పండితులు వస్తాడు నేను శివతత్వము అని పెడతాను ఉపన్యాసము శివతత్వము పదిహేను రోజులు ఉపన్యాసం పుస్తకం శివతత్వం దాంట్లో ఏముండాలి శివతత్వము అంటే ఏముండాలి శివుడు సచ్చిదానంద స్వరూపుడు ఆయన యొక్క శక్తి శక్తి అనేది మాయాశక్తి విజ్ఞాన శక్తి క్రియాశక్తి అది ఉండాలి తత్వం ఉండేలా ఉండాలి అంతే తప్ప శివుడేమో పెళ్ళాడదా అనుకున్నాడు అనుకుంటేనేమో ఆ అమ్మాయి అమ్మాయి మళ్ళీ ఎందుకులే పెళ్లి మానేసి ఎక్కడో తపస్సు చేసుకుంటున్నాడు అప్పుడు అమ్మాయి ఏమో ఆయనే పెళ్ళాడాలని చెప్పేసి మొగ్గు పట్టు పట్టింది నాన్నగారు ఒప్పుకున్నారు కానీ అమ్మగారు ఒప్పుకోలేదు అమ్మగారు అడ్డుపడ్డా సరే నాన్నగారి సపోర్ట్ చూసుకుని ఆ అమ్మాయి వెళ్లి తపస్సు చేసింది ఆ అమ్మాయి చాలా అందమైనది ఈ మధ్యలో ఆ అమ్మాయిని పెళ్ళాడాలని విష్ణు కూడా అనుకున్నాడు ఇది విన్నారా ఎప్పుడైనా మీరు కానీ మీరందరూ నేను ఒక్క మాట అంటే ఇంత నవ్వేలే నాకు ఒక ఆయన ఆ పుస్తకం రాసి నాకు బహుమతి ఇచ్చాడు ఆ పుస్తకంలో ఈ మాట మీద ఇరవై పేజీల వ్యాసం ఉంది అది చదివి ఇప్పుడు నేను నవ్వాలా అక్కర్లేదా ఆ పుస్తకం పేరు త్రిపురారసస్యమం అది గణపతి సచ్చిదానంద గారి నుంచి ఒక పండితుడు రాసి ముద్రించాడు దాంట్లో ఓ చాప్టర్ పార్వతిని పరిణయమాడవల్ని కోరుట ఆ విష్ణు వచ్చాడు పార్వతి దగ్గరికి ఇవి తపస్సు చేసుకుంటూ ఉంటాయి నువ్వు ఆ బూడిద పుస్తకాన్ని నన్ను ఏం పేరు ఏం పెళ్ళాడతావు నన్ను చూడు పట్టుపంచే కిరీటము ఆభరణములు బంగారములు వజ్రములు వైధూర్యములు నీలమేఘ శ్యాముణ్ణి నేను నన్ను పెళ్ళాడు అని కోరాడు కోరితే ఆవిడ వద్దంటే వెళ్ళిపోయాడు తర్వాత ఇంద్రుడు వచ్చాడు అంటే ఇలా ఉంటుంది నేను ఏమంటే త్రిపురారహస్యుంటి అని నేను నెత్తు కొట్టుకున్నాను నేను రైల్లో ప్రయాణం చేసుకుంటే ఆ కిటికీ దగ్గర తీసుకొచ్చి ఇచ్చాడు ఒక ఆయన చదవండి అని నేను స్పీడ్ రీడింగ్ అందులో తెలుగులో ఇంగ్లీషే స్పీడ్ అన్నింటికీ స్పీడ్ రీడింగే తెలుగు ఏమిటి ఇంగ్లీష్ నేను చదివేశాను రెండు వందల పేజీల చదివేశాను ఇది దాంట్లో ఉన్న విషయం అప్పుడు నేనేం చేశానంటే రైలు సికింద్రాబాద్ వచ్చింది ఇంకోటి చూశాను అందరు దిగి హడావిలో ఉన్నారు ఆ పుస్తకం ఇలా పెడితే పేరు కనపడుతుందని ఇలా తినగేసి పెట్టి ఆ షీట్ మీద వదిలేసి నేను వచ్చేసాను వచ్చేస్తే ఎక్కువ మంది ఎప్పటికీ స్వామీజీ మీరు పుస్తకం అది ఎవరో ఒక అప్పుడు వేరే ప్రారంభంలో ఈ పుస్తకాన్ని పోయి ఇంకో కొంతసేపు ఉన్నది అని మళ్ళీ ఇటు చూసి ఇటువంటి కొట్టి దూపులు కొన్ని చూసి అక్కడ వేస్ట్ వేస్కట్ ఉండే దాంట్లో మనసి ఇంటి ఎక్కవచ్చు అండి అదే అదే శివతత్వం మాది